సో అంటే చేసి పని తెలిసి చెయ్యాలి అన్నదానికి చాలా ముఖ్యం ఎందుకంటే మన జీవితంలో మన ఆచారాలు సంప్రదాయాలు అనే పేరుతో చేసేటువంటివి చాలా భాగం తెలిసి చేసి ఇవి తక్కువ ఉంటాయి చాలా భాగం తెలియకుండా చేసి ఉంటాయి దాంతో మంచి జరుగుతుంది మంచితో పాటుగా హాని కూడా ఉంటుంది అదే తెలిసి చేస్తే ఆ మంచి అట్టు పెట్టుకుని మంచిని పెంచి హాని మనం బాగా తీసేయగలుగుతాం ఆహారం దగ్గర కూడా అంతే ఆహారం దగ్గర కూడా ఇంకే అరడదం దోశలు తిన్నాడు అది పుష్టి కాదు బ్రేక్ఫాస్ట్ అరడదం దోశలు తినడం పుష్టి కాదు బ్రేక్ఫాస్ట్లో రెండు దోశలు తిని ఆ నాలుగు దోశలు మానేసి రెండు దోశలకి సరిపెట్టి ఒక యాపిల్ పండు ఒక పండు లేకపోతే కొద్దిగా శాలడ్ పచ్చికూరలో లేకపోతే ఉడికించినటువంటి కూరలో తింటే అది బెటరు మీ దోషులు మానేమని నేను అన్నం రెండుకు సరిపట్టి ఒకటి ఇంకోటి పట్టుకురా ఇంకోటి పట్టుకురావు ఇంకోటి పట్టుకురా అని మూడు నాలుగు ఐదు దోషలు తినేసి అబ్బా మంచి బ్రేక్ఫాస్ట్ అంటే అది మంచిది కాదు కాబట్టి అలాగే కర్మ కూడా కర్మ చేసేప్పుడు కోటి కుంకుమ పూజ చేసాము ఊరికే హడావికి చేయడం కాదు ఏమిటి చేసావు నువ్వు చెప్పు ఏం పూజ చేసావు కోటి కుంకుమ కోటి అంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవి కోటి లలితా సహస్రనామం వెయ్య నామాలు ఉన్నాయి కదా ఆ వెయ్య ఇంటూ వెయ్య ఇంటూ వెయ్య ఏదో చేసి మొత్తాన్ని కోటి చేశాడు మొదటి నామం ఏమిటి చెప్పు శ్రీమాత అంటే అర్థం చిదగ్ని కుండ సంభూత అని ఉంది అర్థం ఏమిటి అంటే లలితాదేవి ఒక అగ్నికుండం నుంచి పుట్టింది ఏ ఏ అగ్నికుండం ఏ అగ్నికుండం చిదగ్నికుండం ఇంతే అగ్నికుండం కాదు చిదగ్నికుండం చిత్ అనే అగ్నికుండం నుంచి పుట్టింది ఆ చిత్ మాట తీసేస్తే మీరు కథ కింద పెట్టేయచ్చు ఇలాగ మహర్షి ఉన్నాడు ఆయన పెద్ద అగ్నికుండాన్ని ఒకటి పెట్టి హోమం చేస్తుంటే ఆ అగ్నికుండం నుంచి లలిత అదే అని చెప్పేయచ్చు కానీ మీరు అలా చెప్పడానికి వీలు ఇప్పుడు ఎందుకని చితను తోకహట పెట్టారు అక్కడ అగ్ని కుండ సంభూత అనలేదు చిదగ్నికుండ సంభూత అని అన్నారు చెప్పండి దీనికి అర్థం ఏంటో చెప్పండి మీరు అది ఏమిటో తెలుసుకోకుండా ఊరికే కోటి చేశాను పది కోట్లు చేశాను అని లెక్క ఏమిటి అసలు సమానాధికవర్జిత అని ఉంది నీకేమర్థమైంది ఆ దానికి అర్థం తత్వమస్యాది ఇంకా ఏవో కాబట్టి తెలిసి మీరు కోటి చేయక్కర్లా వెయ్యే చేయండి తెలిసి చేయాలి కాబట్టి మనం చేసి ఇక సత్యనారాయణ వ్రతం చాలా గొప్ప వ్రతం తెలిసి చేయాలి సత్యనారాయణ స్వామి వ్రత కథ ఇన్నిసార్లు విన్నారు కదా ఆ వ్రతకథ యొక్క తాత్పర్యమేమి తెలుసుకోవాలి సత్యనారాయణ అంటే ఎవరు ఓ వైపునో సూర్యనారాయణుడు ఇంకోవైపున సత్యనారాయణుడు ఎంతమంది నారాయణులు సత్యాను సూర్య లేకుండా ఇంకో నారాయణుడు ఉన్నాడు ఇప్పుడు ఎన్ని నారాయణులు తేలేరు అసలు ఎవడు నారాయణుడు ఏమిటా సత్యము ఏమిటా సంగతి తెలియదా అక్కర్లేదా తెలుసు చేయాలి కాబట్టి కర్మ ఎంత చేసామని కాదు తెలిసి చేయాలి ఇప్పుడు మనం ప్రార్థన ఉంటాం సర్వజనీన సార్వజనీన ప్రార్థన అది చెప్పేప్పుడు ఆ భావాన్ని మనస్సుకు తీర్చుకు తీ తీసుకొస్తే అంతకంటే గొప్ప ప్రార్థన అసలు ఈ సృష్టిలోనే లేదని మీకు అనిపిస్తుంది ఆ ప్రార్థనలో ఉండే భావాన్ని మీరు గమనించి చూడండి చాలా విలువైన ప్రార్థన ఆ తెలిసిపోవటంలో ఆ భావన చేయటంలో అంత బలం ఉంటుంది భావన లేకుండా మీరు మెకానికల్గా ఈ మూలం జామూల దాకా నమస్తే రుద్రమణ్యవ తోషవే నమ అని తీర్చి వదిలేస్తే అని చెప్పిన తమలో జంభే దూలం మొదలు పెడితే అక్కడ ఆగుతుంది మధ్యలో ఇంక గొక్క తిప్పుని పండ్లేదు నమస్సని వ్యాధి ఆ వ్యాధిని నాఃాయే అని ఇలాగే చెప్పేస్తే ఇంకా గాలి తీర్చుకోవడం కోసం ఆగాలి నేను ఆగాలి మామూలుగా అలవాటైన వాడు ఆగక్కర్లేదు కూడా తెలిసి చేయడం చాలా అవసరం అది డిస్కషన్ యొక్క సారం సో ఏతే గతి శుక్లగతి కృష్ణగతి తెలియకుండా చేస్తే కృష్ణగతి అయిపోయింది అదే తెలిసి చేస్తే ఎక్కువ చేయక్కర్లా అదే తెలిసి చేస్తే శుక్లగతి జగత శాశ్వతేమతే ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటాయి ఈ గతులు ఆ చంద్రలోకానికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు బ్రహ్మలోకానికి హిరణ్య గర్భలోకానికి వెళ్ళినట్లయితే ఈ కల్పం పూర్తయ్యే వరకు మళ్ళీ ఇంకా వచ్చి పని లేదు అక్కడే ఉంటారు ఇవి శాశ్వతమైనవి ఇక్కడ పుట్టడం ఇది ఇక్కడో పదేళ్ళు ఉన్నాడు ఇరవై ఏళ్ళు బతికాడు యాభై ఏళ్ళు బతికాడు ఇదంతా కూడా అర్థం లేని మాట్లాడదు బతకడం లేదు చావడం లేదు వెళ్ళడము రావడమే ఉన్నాయి వెళ్ళాడు వచ్చాడు పుట్టాడు అంటే పుట్టలేదు వచ్చాడు పోయాడు అంటే పో మరణించాడు అంటే మరణించలేదు వెళ్ళాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాడు అనుకోండి మరణించాడు అంటారా అమెరికా వెళ్ళాడు అంటారు అంతేకాని మరణించాడు అనుకున్నాడు దేవలోకానికి వెళ్ళడం కూడా అమెరికా వెళ్ళడం లాంటిదే కాబట్టి మరణము అనేది ఆ పేరు మీరు పెట్టుకునే పేరుని బట్టి అనేకములైన భావాలు ఉదయిస్తాయి పేరులోనే ఉంది దోషం వేరుని సరి చేసుకుంటే సరిపడుతుంది మృత్యువు అనేది భయం అది విభీషికాంత అంటే చాలా మనిషిని చాలా భయపెట్టేది ఏమైనా ఉందంటే అది మృత్యువు తప్ప మరొకటలేదు మనిషి తెలుసుకోవాల్సింది ఏమిటంటే మృత్యువు భయం నుంచి ఎలా పోగొట్టుకోవాలి మృత్యు అంటే మృత్యువు అనేది నాకు లేదు అని తెలుసుకోవాలి మృత్యువుతో చెలిమి చేయాలి ఓ మృత్యు దేవతను వెళ్ళరా దగ్గరికి తెలవాలి పిలిచి నీ తత్వం ఏమిటో చెప్పు నా తత్వం నేను తెలుసుకుంటాను అని మొదలుపెట్టాను నచ్చికేతస్సు సరిగ్గా దేపని చేశాడు పఠోపనిషత్తులో తండ్రి గారు అన్నారు నిన్ను మృత్యు దగ్గరికి పంపిస్తాను అన్న అంటే అతను అన్నాడు నేను సిద్ధంగా ఉన్నాను నన్ను పంపించండి మృత్యు దగ్గరికి అసలు మృత్యు అంటే ఏమిటో కొంచెం నేను అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని మిగిలిపోయాయి ఆ మృత్యుదేవత దగ్గరికి మీరు ఇప్పుడే పంపించండి నేను వెళ్తాను అని వెళ్తాడు నూర్చుదేవ దగ్గరికి వెళ్తాడు వెళ్తే ఆయన ముంగెక్కడ వచ్చేవ్రా బాబు నేను నీ దగ్గరికి ఇంకా కంగారు లేదు నువ్వు కూర్చు ఇక్కడ కూర్చున్నావేమిటి అని ఆయన కంగారు పడతాడు దీన్ని చూసి నాకేదో ఈ సంగతి ఏమిటో చెప్పు నాకు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పు అస్థితి చేకే నాయమస్థితి చేకే సో నాకు ఆత్మస్వరూపం గురించి నువ్వు చెప్పు అంటే ఆయన అన్నాడు ఆత్మస్వరూపం గురించి నీకు చెప్పడానికి ఇదేం వెళ్ళకూడదు అనుకుంటున్నావా నీకు అక్కర్లేదు పండించాను నీ కొంత డబ్బు భోగాలు అంగీస్తానో అవి పట్టుకుని వెళ్ళు ఆత్మస్వరూపం కావాలట ఇప్పుడు అర్జెంట్ వచ్చింది అని ఆయన చూసేద్దామని చూశాడు వీడు పట్టుకున్నాడు నో నువ్వు ఇచ్చిన డబ్బు పోతుంది భోగాలు పోతాయి నాకు అలాంటివి పనికిరాదు నాకు ఆత్మస్వరూపమే చెప్పు కాబట్టి మృత్యువు భయపడుతూ కూర్చోకూడదు నా స్వరూపంలో మృత్యువు ఉన్నదా మృత్యువు అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి సో ఈ శుక్లకృష్ణ గతుల యొక్క విచారం వల్ల ఇటువంటి మంచి మంచి విషయాలను తెలుస్తాయని ఇక్కడ వైరాగ్యం కోసం వాటి విచారాన్ని శ్రీకృష్ణుడు చేపట్టాడు ఏకయావృత్తి అంటే ఈ ఉత్తరాయణ మార్గము అంటే ఉపాసనతో కూడిన కర్మ దానివల్ల అనావృత్తి కల్పాంతము వరకు తిరిగి రానక్కర లేని ఉత్తమోత్తమమైన బ్రహ్మలోకము లేక హిరణ్య గర్భలోకము ఫలముగా పొందుము అన్యవర్తతేన కేవల కర్మ చేసిన వాడు ఎవడైతే ఉంటాడో కేవల కర్మ అంటే దాంట్లో ఇంకా జ్ఞానము ఉపాసన అనేది అసలు ఏమీ ఉండదు కేవలము కర్మ ఉంటుంది కర్మ చేస్తాడు ముక్కు అంటే ముక్కు ఎందుకండి ముక్కు పట్టుకోవడం ఎందుకండి నేను ఎవడన్నా అడిగాడ ముక్కు పట్టుకోవాలని ముక్కు పట్టుకో నయం తన ముక్కు పట్టుకుంటే గొప్ప ఆయన ముక్కు పట్టుకోక నేను ఒకసారి నన్ను ముక్కు పట్టుకోవాలి నేను అన్నాను చెవి పట్టుకోవడం ఎందుకు పట్టుకోకూడదు ముక్కెందుకు పట్టుకోవాలని అడిగాను ఇలా ఇలా పట్టుకోవచ్చు పట్టుకోవాలి అని అంటే కాబట్టి ఎప్పటి నుంచో చూస్తున్నాను మా పెద్దలందరూ ముక్కే పట్టుకున్నారు చే ఎవడో పట్టుకోలేదు అని చెప్పారు అదే ఆయన చెప్పిన సమాధానం అదే సమాధానం అది కాదండి ముక్కు పట్టుకోవడం కాదండి అక్కడ అక్కడ ముక్కు పట్టుకోని ఉండదు ఏముంటుంది ప్రాణానాయమ్య అని ఉంటుంది సంస్కృతంలో ప్రాణానాయమ్య ముక్కు పట్టుకును అని పుస్తకంలో ప్రింట్ చేసిందండి అలాగా మీరు చూసేదాన్ని మీరు సంధ్యావతర పుస్తకం చూస్తే ప్రాణాల య్రాకెట్లో బుక్కు పట్టుకునవలేను అలా ఉందో చూడండి ఆ పుస్తకంలో అలా ఉండొచ్చా తప్పు కదా ప్రాణాయామము చేయవలేను అని ఉండాలి బుక్కు పట్టుకున్న వలన ఉండకూడదు బుక్కు పట్టుకోవడం ఏంటండి ప్రాణాయామం చేయాలి ఇప్పుడు ప్రాణాయామం చేయడానికి అవకాశం లేదు అయితే ఏమి వద్దు అలా కూర్చుని ఆ మంత్రం చెప్పేసి ఓం భోహోం భో మహ మంత్రం చెప్పి కూర్చోదు అంతేగాని ఇలా పట్టుకుని మంత్రం చెప్పడం శుద్ధ అనవసరం అంతకంటే ఇది మరి బెటర్ ఏమో ఆలోచించడం నాణానా అంటే చూడండి కర్మ జ్ఞానం నుండి ఎంత దూరం వెళ్ళిపోయిందో మీకు అర్థమవుతుంది చూడండి అలా ఉండకూడదు కాబట్టి ఒకటి అనావృత్తి తిరిగి వచ్చుటలేని ఉత్తమ మార్గం ఆ జ్ఞానం వట్టిది అన్యయావర్తన శుక్లకృష్ణే ఇది అంటే తెలియకుండా చేసేదానికి విలువ చాలా తక్కువ మీకు ఈ దృష్టాంతం మీరు విన్నారో లేదో కొంతమంది విని ఉంటారు కొంతమంది కొత్త అవ్వచ్చు పూర్వం ఒక ఆయన సత్యనారాయతం చేసినప్పుడు బుట్టలో పిల్లిని వేసి సత్యనారతం చేసేది బుట్టలో పిల్లిని అంటే పిల్లిని ఒక దాన్ని పట్టుకొచ్చి పిల్లిని తిరుగుతూ ఉంటాయి ఇటువంటి దాన్ని ఒక బుట్ట బుట్ట ఉంటుంది కదండి బియ్యం కడుక్కునే బుట్ట ఏదో ఉంటుంది కదా ఆ బుట్టలో దాన్ని కూర్చోబెట్టి అది ఇంక ఇటు ఒకటి కళ్ళలేక దాని కింద ఉంటుంది మేమ మేమంటూ వీడు సచన అంతా చేసుకుని ఆ తర్వాత వ్రతం అయిన బుట్ట తీసేస్తాడు ఇది వాడి స్కీమ్ ఎందుకు అలా చేస్తున్నావు అంటే మా తాత ముత్తాతల నుంచి ఇదే మా వంశాచారం ఉంటాడు ఏ సత్యవృతానికేనా ఇది వంశాచారం అలాగే చేయకూడదు వంశాచారం పేరు చెప్పి ఆ పిల్లిని పుట్టకొచ్చింది ఆ బుట్టలో వేసి నిజానికి పిల్లిని అలా బుట్టలో వేసి బంధిస్తే ఈ పుణ్యం కొంత పాపం కొంత వస్తుంది అలా చేయకూడదు అసలు బుట్టలో పిల్లి వేయడం అనేది మన ఇంట్లో ఎందుకు వచ్చింది అని అడగాలి అంతేగాని మా వంశాచారం అనకూడదు అంటే వీళ్ళ ముత్తాత గారు ఎవరో పిల్లి ఫోబియా ఉండేది ఆయనకి ఆయనకి పిల్లి దగ్గరకు వస్తే ఆయన తట్టుకోలేడు ఫోబియా అదొక సైకలాజికల్ ప్రాబ్లం అలా ఉంటాయి కొంత కొన్ని ఉంటాయి కొంతమందికి ఆ పిల్లి ఫోబియా ఉండడంతో ఆ వ్రతం చేసుకునే టైంలో పిల్లులు ఇటు వచ్చినప్పుడు ఆ పిల్లి ఇటువటు వస్తే ఆయన వ్రతం మానేసి జంతువులు వేసి వదు కోపంతో అందుకోసం ఎవరోలో ఉన్నారు ఆ వ్రతం అయ్యేదాకా ఆ పిల్లిని ఎక్కడన్నా దాచిపెట్టినరా అని ఎవరోలో అన్నారు ఇంట్లో వాళ్ళు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక యంగ్ మ్యాన్ ఏం చేసిందంటే ఈ పిల్లిని పట్టుకుని ఈయన వ్రతం అయ్యేదాకా బుట్ట కింద వేసి పెట్టేటి ఇటు అటు తిరగకుండా అది వంశాచారం ఆయనకి పిల్లి ఫోబియా ఉంది కాబట్టి అవసరమైంది మీకు నాకు పిల్లి ఫోబియా లేదు కదా కాబట్టి మనం బుట్టలో పిల్లిని వేయనక్కర్లేదు వేయకూడదు అలాగా ఉక్కు పట్టుకోవడంలాగా సో తెలిసి చేయవలేను జ్ఞాత్వా కర్మాని గురుగత భాష్యం శుక్లకృష్ణే ఇటీ శుక్లకృష్ణే శుక్లాచ కృష్ణాచ శుక్లకృష్ణే అంటే భాష్యకారులు ప్రతిపదార్థానికి దానికి సమాసం విగ్రహవాక్యం చెప్పారు పుణ్యం సకామపుణ్యము నిష్కామపుణ్యము ఉంటాయని చెప్పాను సకామపుణ్యమైతే కృష్ణగతి నిష్కామ పుణ్యమైతే శుక్లగతి మరి పాపం అయితేనే ఏ గతి ఈ రెండూ కాదు మూడో గతి దానికి మూడో గతి అంటారు దానికే అధోగతి అని కూడా ఆ సమాచారం వేరు ఓకే అది తర్వాత వస్తుందనుకుంటాను ఇక్కడ రాకపోయినా ఇంకో చోట వచ్చింది చాందో గోపనిషత్తులో ఈ గతులు చెప్పిన చోట పాపగతి కూడా చెప్పారు భగవద్గీతలో చెప్పక్కర్లేదు కర్మకాండంలో చెప్పారు కాబట్టి ఇంక వేరే చెప్పక్కర్లేదు పాపగతి ఏమిటంటే అధోగతి అంటే పశుపక్ష్యాది జన్మను పొందుతా జ్ఞానప్రకాశకత్వాత్ శుక్లా తదభావాత్ కృష్ణ అది అది వివరించడం కోసం అలా విడదీశారు శుక్లాచ కృష్ణాచ అని ఎందుకు విడదీశారంటే ఈ సమాచారం చెప్పడం కోసం జ్ఞానమైన ప్రకాశము గలది గనుక ఆ ఉపాసనతోటి కూడిన కర్మకి శుక్లా అని పేరు జ్ఞాన ప్రకాశం ఉంది అక్కడ జ్ఞానము యొక్క వెలుగు శుక్ల పక్షంలో చంద్రుడు వెలుగు లాగా తద్భావాత్ కృష్ణ ఆ వెలుగు లేదు జ్ఞానము యొక్క వెలుగు లేదు కనుక అది కృష్ణ ఏతే శుక్లకృష్ణే హి గతి జగత ఇది అధికృతానా జ్ఞానకర్మణోహీ జగత ఈ గతులు ఎవరికి జగత్తుకి జగత్తు అంటే ప్రాణులకు ప్రాణులు అంటే ఎవరండి పశుపక్షాది ప్రాణులకు ఈ జతులు ఉండవు కదా మనుష్యులకు అధికారము గలవారికి కర్మను చేసే అధికారము గలవారికి జ్ఞానము అంటే ఉపాసన ఉపాసన ఉంది అధికారము కర్మకి అధికారం ఉంటుంది కర్మాధికారము దేహ దేహప్రధానంగా ఉంటుంది కర్మను చేసేందుకు యోగ్యమైన దేహము కలిగి ఉండాలి ఉపాసన యొక్క అధికారము మనఃప్రధానంగా ఉంటుంది మనస్సులో ఆయా లక్షణములు కలిగి ఉండాలి జ్ఞానాధికారము బుద్ధిప్రధానంగా ఉండాలి వివేకము ఇత్యాది లక్షణాలు కాబట్టి ఆయా కర్మ చేయాలన్నా ఉపాసనైనా జ్ఞానమైనా దానికి ఆవశ్యకమైనటువంటి అధికార సంపద యోగ్యత క్వాలిఫికేషన్స్ సంపాదించుకుని మనం చేయాల్సి ఉంటున్నాయి అందుకోసం ఆ అధికారాన్ని బోధించేందుకు జగత అనే పదాన్ని వాడారు జగత ఏ గతి సంభవత రెండే గతులు సకామపుణ్యం చేస్తే చంద్రలోకము నిష్కామపుణ్యం చేస్తే బ్రహ్మలోకము ఇవి రెండే గతులు పుణ్యం చేసినంత మేరకు పుణ్యం వదులు పాపం చేస్తే మూడవది అధోగతి శాశ్వతే అటువంటి ఈ శాశ్వతమైన గతులను పొందించను నిన్నే ఎవరు ప్రజాపతి గారు సృష్టికర్త సకల ప్రాణులను ఈ గతులను రెండింటిని వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని బట్టి పొందించను సంసారస్య నిత్యత్వాత్ ఓహో నిన్యే కాదు నిత్యే నిన్యే అనుకున్నాను నేను శాశ్వతే నిత్యే శాశ్వతములు అంటే నిత్యములు అని అర్థం అవును ఈ గతులు నిత్యములు ఎందుకయ్యాయి సంసారము నిత్యము కనుక సంసారము నిత్యము అంటే ఆపేక్షిక నిత్యత్వం అంటే ప్రళయం వచ్చే వరకు ఇలా సాగుతూ ఉంటుంది మీరు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడైతే ఇంకా సంసారం అంతమవుతుంది అంతవరకు ఈ సంసారం అలాగ వస్తూనే ఉంటుంది అదే పూర్తయిపోయేది కాదు సముద్రానికి పైభాగంలో ఉన్నంత వరకు తరంగాలు వస్తూనే ఉంటాయి సముద్రం యొక్క లోతులోకి మీరు వెళ్ళిపోతే ఇంకా తరంగాలు ఉండవు ఏమీ ఉండవు అలాగే ఈ సంసారంలో కర్మిగా కర్మల కర్తా ఉంటూ కర్మల్ని చేస్తూ ఉపాసనల్ని చేస్తూ ఉంటే మొత్తానికి ఆ సంసారం యొక్క సంసారం అనేది ఉత్తమమైన ఉత్తమగతి అయినా మధ్యమ గతి అయినా అధోగతి అయినా సంసారం అనేది అలా కొనసాగిపోతూ ఉంటుండే జ్ఞానము కలిగే వరకు నిలకడగా ఉండేది గనుక దానికి సంసారము శాశ్వతము ఆ సంసారంలో అంతర్భాగంగా ఉండే జతులు కూడా ఆ కారణంగానే శాశ్వతములు మతే అభిప్రేతే అవి నిత్యములుగా సంసారము ఎంతవరకు నిత్యమో అంతవరకు ఇవి కూడా నిత్యములు అని ఆ విధంగా స్వీకరింపబడినది ఆపేక్షికమైన నిత్యత్వం ఆత్యంతిక నిత్యత్వం కాదు త్రే ఏక శుక్లయావృత్తి తత్ర అంటే ఆ రెండింటిలో ఏకయా మొదటి దాని చేత మొదటిది అంటే శుక్ల గతి అన్నమాట జ్ఞానప్రధానమైనటువంటి గతి దాని చేత అనావృత్తి యాతి కల్పాంతము వరకు తిరిగి వచ్చుట లేని హిరణ్య గర్భలోకమును అన్యయా ఇతరయా ఆవర్తన భూయ రెండవ గతి అంటే ధూమగతి ధూమ మార్గము అజ్ఞాన మార్గము దాని వలన తక్కువ పుణ్యం ఉంటుంది ఆ తక్కువ పుణ్యాన్ని బట్టి చంద్రలోకాన్ని పొంది అక్కడ ఆ పుణ్యం ఎంత తక్కువ అయితే దానికి తగ్గట్టుగా తక్కువలో కూడా మళ్ళీ హెచ్చు తగ్గులు ఉంటాయి దానికి తగ్గట్టుగా భోగాలను అనుభవించి మళ్ళీ వాపస్ మళ్ళీ వాపస్ వస్తాడు అంటే మళ్ళీ జన్మ వచ్చును తరువాత స్లో నైతే శృతి పార్థజానందోగి ము తస్మాత్ సర్వూ కాలేషు యోగయుక్తో భవా అర్జున ఇక్కడ యోగి అంటే కర్మీ కాదు ఇక్కడ యోగి అంటే చిత్త సమాధానము గలవాడు ఇది యోగం యోగ చిత్త సమాధానం అనర్థం అంటే ఆ మైండ్ యొక్క ఫోకస్ గలవాడు ఇప్పుడు మైండ్ ఫోకస్ ఉండాలి ఇప్పుడు దీనికి యోగము ఉంటుందోటో చెప్తామనండి మీరు ఏదైనా పెళ్ళికి వెళ్ళారనుకోండి పెళ్ళికని పిలుస్తూ ఉంటారు వాళ్ళు ఏదో మనమేదో ప్రేమతో పిలిచేశారని మనం అనుకుంటాం అలాగే ఉండదు ఈ సంసారంలో ప్రేమలు ఏమి ఉండవు ఎవరికి వారే ఎమునా తీరే ప్రే ఉనికి ప్రేమలు చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి సపోజ్ మీరు పెళ్ళికి వెళ్ళి ఏమండే ఈ పెరుగు సరిగ్గా లేదని అన్నారనుకోండి అప్పుడు ఆ పెళ్లివారు ఏం చేస్తారు ఏమిట్రా ఈయనెక్కడి నుంచి వచ్చారు ఇంక ఇంకెప్పుడు ఈయన పెళ్ళికి పిలవడం మానేస్తారు కాబట్టి ఉద్యోగ సూపర్ఫిషియల్గా ఉంటుంది అంటే మర్యాద ఇచ్చి పుచ్చుకునే విధానంలో ఉంటుంది వాళ్ళు ఏదో పిలవాలి కాబట్టి వాళ్ళు పిలుస్తారు వీటి వెళ్ళేవాళ్ళు కూడా మనం వెళ్ళి ఆశీర్వదించేసి వాళ్ళు మహాభోగాలను పొందేయాలని అందుకోసం వీళ్ళు ఏమి పిలిచారు కాబట్టి వెళ్ళకపోతే బాగుండదేమో అని వీళ్ళు వెళ్తారు దీనికి సైకాలజీలో ఎబిలిన్ ప్యారడాక్స్ అని ఒకటి ఉండేది ఇది ఒక ప్యారడాక్స్ ఎబిలిన్ పారాడాక్స్ అంటారు అంటే ఈ పారాడాక్స్ని కనిపెట్టి సైకాలజీ మీరు సైకాలజీ చదివితే తెలుస్తున్నాయి సై ఆ పారాడాక్స్ని కనిపెట్టి దాన్ని పాపులరైజ్ చేసినటువంటి టౌన్ పేరు ఎబిలిన్ అనే టౌన్లో కనిపెట్టారు అది టెక్సస్లో ఉంది కాబట్టి ఆ పారాడాక్స్కి ఎబిలిన్ ప్యారడాక్స్ అని ఉంటుంది ఆ ప్యారడాక్స్ ఏమిటంటే నలుగురు ఉంటారు ఈ నలుగురు కలిసి ఓ పని చేస్తారు ఆ నలుగురులో ఏ ఒక్కడికి ఆ పని ఇష్టం కాదు అర్థమైందండి మరి ఎందుకు చేస్తారంటే మిగతా వాళ్ళ కోసం మిగతా వాళ్ళకి ఇష్టం అని చేస్తారు నలుగురు కూడా నలుగురిని మీరు సెపరేట్గా ఇంటర్వ్యూ చేసి ఏమయ్యా ఈ పని నీకు అంటే అదే కాదండి నలుగురు కూడా నలుగురు ఒక చోటకు వచ్చినప్పుడు చేస్తారు దీనికి దృష్టాంతం ఏంటంటే భార్యాభర్త ఉంటారు కొడుకులు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు వాళ్ళు సడన్గా ఇంటికి తల్లిదండ్రులను చూడడానికి ఇంటికి వస్తారు పేరెంట్స్ డేరీ ఇలాంటివి ఏవో ఉంటాయి వెస్ట్లో దానికి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఆ టౌన్లో ఓ సినిమా హాల్లో సినిమా ఆడుతూ ఉంటుంది కొత్త సినిమా ఈ సినిమాకి వెళ్ళుటా అనే టాపిక్ వస్తుందిక్ కమ్స్ భోజనం చేస్తూ డిస్కషన్ చేసేప్పుడు ఆ టాపిక్లో ఇండివిజువల్గా సపరేట్గా ఎవరిని ఎవరి మట్టికి వాడిని సపరేట్గా తీసుకెళ్ళి భోజనం అయిన తర్వాత విశ్రాంతిగా ఇంటి దగ్గరే ఉండి సాయంకాలంలాగా ఒక వాకింగ్కి వెళ్ళి తల్లిదండ్రులతో సోదరులతో కలిసి ఉండాలని ఇష్టపడుతున్నావా లేక సినిమాకి వెళ్ళాలని ఇష్టపడుతున్నావా అని మీరు సపరేట్గా తీసుకువెళ్ళి అడిగితే ప్రతి ఒక్కడూ కూడా ఇంటి దగ్గరే విశ్రాంతిగా ఉండి నలుగురుతో సరదాగా కబుర్లు చెప్తూ ఈవినింగ్ వాక్కి వెళ్తే మంచిదని నేను అనుకుంటున్నాను సినిమాకి వెళ్ళాలని అనుకోవటం అని చెప్తారు సమాధానం సపరేట్గా తీసుకెళ్ళినప్పుడు కానీ అక్కడ పారాడాక్స్ ఏంటంటే వీళ్ళ నలుగురు కలిసి దే పుట్ ది టాపిక్ ఫర్ డిస్కషన్ అండ్ ఫైనల్లీ వీళ్ళందరూ కూడా సినిమాకి పోతారు సినిమాకి వెళ్ళొచ్చి నలుగురు కూడా అబ్బా చాలా అలసటైపోయింది అని నలుగురు కూడా రిగ్రెట్ అవుతారు దీన్ని యాబిలిన్ పారాడాక్స్ అంటారు అర్థమైందండి పారాడాక్స్ ఇవి మన పెళ్ళిళ్ళు ఇవి అలాగే ఉంటాయి యాబిలిన్ పారాడాక్స్కి ఎగ్జాంపుల్ వీళ్ళందరినీ పిలవకపోతే బాగుండదేమో అని వాడు పిలుస్తారు పిలిచారు వెళ్ళకపోతే బాగుండదేమో అని వీళ్ళు వెళ్తారు ఏమంటే వెళ్ళారు పెళ్ళికి వెళ్ళారనుకోండి అక్కడ బఫేలు అవి భోజనాలు అవి ఉంటాయి అక్కడ యోగం ఉండాలి అదే యోగం కోసం చెప్తున్నాను అంటే ఫోకస్ ఆఫ్ ది మైండ్ ఉండాలి పెళ్ళిలో ఉన్నాం కదా ఏదో తిందంలే డయాబెటీస్ ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవచ్చులే అని అలాగే భోజనం చేసేయకూడదు పెళ్లివారు కదా బిర్యానీ చేసేయాలలే అని ఊరికే తినేయడం కాదు దాంట్లో ఆయిల్ వేశారా ఏం వేశారు ఎలా ఉంది అసలు బిర్యానీ దాని కంటెంట్ ఏమిటి దాని న్యూట్రిషన్ వాల్యూ ఏమిటి అది ఎప్పుడు ఫోకస్లో ఉండాలి పెళ్లిలో కూడా ఫోకస్ ఉండాలి పెళ్లిలో కూడా ఏది పడితే అది తినేయడం కాదు ఆరోగ్యము న్యూట్రిషను అవి మనసులో పెట్టుకుని ఆహారాన్ని జాగ్రత్తగా కావలసిన దాన్ని సెలెక్ట్ చేసుకుని మితంగా భోజనం చేసి మితంగా మాట్లాడి ఆ ఆశీర్వచనం చేసేసి మనం ఇబ్బంది పడకుండా మన సాధన దెబ్బ వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా బయటపడిపోవడం అలా చేయాలి యోగము అంటారు ఊరికే దృష్టాంతం చెప్పాను మనం సంసారంలో ఉన్నప్పుడు కూడా ఏ పరిస్థితులలో ఉన్నా సరే ఈ చిత్త సమాధానమును కలిగి ఉండవలేము ఈ చిత్త సమాధానాన్ని కలిగి ఉన్న సాధకుడు యోగి అనబడును అటువంటి యోగి ఈ రెండు మార్గముల విషయంలో ఎప్పుడూ మోహమును పొందడు మోహమును పొందడం అంటే అర్థం ఏమిటి మోహం ఎలా ఉంటుంది కేవల కర్మి ఉన్నాడు చూసారా వాడు ఎవరుకుంటాడంటే నేను కర్తని భోక్తని ఈ కర్మని చేసిస్తే నాకు కోరికలు తీరిపోతాయి అనుకుంటాడు అది వాడి మోహం ఈ ఉపాసనా సహితమైన ఈ కర్మని కనుక మనం చేస్తే మనం హిరణ్య గర్భలోకానికి పోయి అక్కడ చిరకాలం భోగాలను అనుభవించవచ్చు అని అనుకుంటాడు రెండో వాడు అది వాడి మోహం కాబట్టి రెండు గతుల ఎందు కూడా మోహము ఉన్నది హుషరా చిత్రం అవడానికి పుణ్యగతులే అయినా వాటి ఎందు మోహము గలదు ఏమిటి మోహము అంటే ఆత్మకర్తా భోక్త అదే మోహంగానికి చిత్త సమాధానము గల సాధకుడు ఈ కేవల కర్మయందు కానీ ఉపాసనా సహిత కర్మను చేసి ఉత్తమ లోకాలని పొందాలనేటువంటి దృష్టి కానీ వాడికి ఉండదు వాడు ఎంతసేపు ఈ గతులు కాదు మనకు కావలసినది ఈ గతులకు అతీతమైన అగతి గతి లేని గతి గమనము లేని ఫలము తిరిగి వచ్చుటా వెళ్ళుటా ఈ గోడ ఉండకూడదు ఇంకా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడుగా నిలిచి ఉండుట ఆ అది నాకు కావాలి కాబట్టి ఈ కర్మలు వస్తూ ఉంటాయి కర్మ లోకంలో కర్మలు ఉంటాయి కర్మలకి ప్రచారం చాలా గట్టిగా ఉంటాయి ఆ ప్రచారం చూసి వీడు వ్యామోహంలో పడిపోకూడదు ఆ వ్యామోహంలో పడకూడదు ఆ ఫోకస్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు ఆ ఫోకస్లో నిలిచి ఉండాలి ఆత్మనిష్ట ఆత్మజ్ఞానము అనే ఫోకస్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు అది ఆ మాట చెప్తో ఇది అక్షరపర బ్రహ్మయోగాన్ని ఆ రెండు గతులు ఎందుకు వర్ణించారంటే వాటి ఎందు వైరాగ్యం కొరకై వర్ణించారు కాబట్టి ఇలాంటి రెండు గతులు ఉన్నాయి అని ఎప్పుడైతే మీరు స్పష్టంగా తెలుసుకుంటారో మీరు మోహమును పొందకుండా ఉంటారు ఏతే శృతి జానన్ ఈ రెండు గతుల యొక్క స్వరూప స్వభావాల్ని చక్కగా విమర్శించి తెలుసుకున్నవాడు ఎవడువాడు యోగి చిత్త సమాధానము గలవాడు కశ్చవైనా కశ్చనా ఎవడైనా నోహ్యతి మోహమును పొందదు ఎప్పుడూ మోహాన్ని పొందడు వాడు సుఖంలో ఉన్నా మోహాన్ని పొందడు దుఃఖంలో ఉన్నా మోహాన్ని పొందడు జీవితంలో ఏవో అడుగుదుకులు సంకటములు వచ్చినా కూడా మోహమును పొందడు కర్మ పరిస్థితిలో ఉన్నా మోహాన్ని పొందడు లోకంలో ఎవేవో ప్రచారాలు ఉంటాయి ఎవరో మహాత్ములు ఉంటారు ఎవేవో ప్రచారం చేస్తూ ఉంటారు దా ఆ మోహంలో పడిపోయి ఓ ఏ గాలి వేస్తే అటు అలా ఉండవు ఒక స్థిరమైనటువంటి ఆత్మనిష్ట ఆత్మజ్ఞానానికి మనం కట్టుబడ్డాము భగవద్గీతను అధ్యయనం చేసి శాస్త్రాన్ని శ్రవణం మననం చేసుకుంటూ విద్యుత్ శాసనం చేస్తూ ఆత్మనిష్టతో వివేక వైరాగ్య ప్రధానమైన జీవితమును గడుపుత అంతే అంతేగాని ఈ లోపల అలా చేస్తూ ఉంటే హడావిడి కొత్తగా ఏదో హడావిడి వచ్చిందని ఈ ఇదంతా వదిలిపెట్టేసి హడావిడికి పరిగెత్తడం అలా ఉండదు వ్యామోహమును పొందడు పూర్వానికి ఓ మహాత్ముడు వేదాంత పంచదశి పాఠం చెప్తూ ఉండేవాడు విద్యారాణ్య స్వామి వేదాంత పంచదర్శి వేదాంత శాస్త్రంలో ఒక ప్రముఖమైన గ్రంథం ఒక ఇరవై మందో ముప్పై మందో వచ్చి వింటూ ఉండేవాడు ఏదో పురాణం ఉన్నట్టుగా వినేవాళ్ళు కొంతమంది ఉంటారు శ్రద్ధగా వినేవాళ్ళు కొంతమంది ఉంటారు అన్ని రకాలు ఉంటాయి కలగూర గంప సో ఆ విధంగా ఓ ఇరవై మంది వచ్చి వింటూ ఉండేవారు ఒకరోజు ఎవరు రాలేదు ఈజ్ దేర్ ఆయన బాబా వచ్చి కూర్చున్నాడు ఆయన పద్యదర్శి పుస్తకం పెట్టుకుని కూర్చున్నాడు మైకోది పెట్టు కూర్చున్నాడు ఏదో ఒక హాల్లో ఒక్కడు కూడా రాలేదు ఇంటి ముంచు ఎవరూ రాలేదు ఆయనే చదువుకుంటున్నాడు ఆ పద్యదర్శి ఏదో ఆదో వ్యాఖ్యమో దీని పెద్ద ఆయనే చూసుకుంటున్నాడు రోజు అటు అదే టైంకి ఒక ఆయన వెళ్తూ ఉంటాడు ఆయన అలా వెళ్తూ ఓసారి ఇలా చూస్తాడు అలా వెళ్తూ ఇలా చూస్తాడు దాన్ని లుక్ అంటారు అలాక్ అలా చూసా చూస్తే ఇరవై మంది వింటూ ఉండేవాడు రోజును ఓ ఆయన పాఠం చెప్తున్నాడు ఈయన వెళ్ళి వింటున్నారని పాపం ఆయన వెళ్తాడు ఈ రోజు చూస్తాడు చూస్తే ఎవరు లేరు అక్కడ ఈయన ఒక్కడు కూర్చుని వెళ్ళాడు ఆయనకి ఆశ్చర్యం కలిగింది అటు వెళ్ళేవాడు లోపలికి వచ్చాడు ఏం సి మహాత్మా ఏమిటి వేళ విద్యార్థుల వాళ్ళు లేరా పాఠానికి మీరు కూర్చున్నారు అంటే అవునండి ఎవరు రాలేదు ఎందువల్ల అంటే చూడండి తలనొప్పిపోగొట్టే రసాయనం ఏదో ఒక చిట్కా నేర్పి ఆయన ఒక ఆయన వచ్చాడు ఆయన ఏం చెప్పాడంటే నా దగ్గర ఈ మూలిక ఒకటి ఉన్నది ఈ మూలికని మీరు సంపాదించి ఆ వాడే పద్ధతి మీరు తెలుసుకున్నట్లయితే తలనొప్పి నివారణకు అద్భుతమైన ఉపాయము అని ఆయన పెద్ద ప్రకటన ఇచ్చాడు ఆమె ముందు రోజు ఏదో వేసిన మొత్తానికి ప్రకటన చేశారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఈ జాతులు అక్కడికి వెళ్ళిపోయారు అదే చెప్పాడు ఇలా తలనొప్పి నివారణ మోర్ అర్జెంట్ సంసార నివారణ కంగారు లేదు పంచదశి సంసార నివారణ ఆత్మజ్ఞానం అది ఇప్పటి అయ్యే మాట కాదు అది సవకాశంగా వచ్చేది ప్రస్తుతం అర్జెంటుగా ఈ శిరో నివారణ ఉపాయం మంచిది అని వీళ్ళందరూ కూడా అటు వెళ్ళిపోయారు ఆయన వీళ్ళందరి కొంత సొమ్ము తీసుకుని వంద రూపాయలతో తీసుకుని ఏదో మూలికొహటి చేతికిస్తాడు ఈ మూలికను రాసి రాసుకుంటే తగ్గుతుంది అని ఏదో చెప్తాను అయితే ఇలా చేయండి ఈ మంత్రం కూడా దాన్ని జోడించండి అంటాడు ఓ మంత్రం కూడా ఒకటి పెడతాడు పెట్టి వీళ్ళందరి దగ్గర వందేశ రూపాయలు ఎంతో తీసుకుని అది ఇస్తాడు ఆ కార్యక్రమం రెండు మూడు రోజులు నడిచింది ఈ మొత్తం అందరూ కవర్ అయిన వెంటనే ఆయన డేరా ఎత్తేసి ఇంకో ఊరికి ఆయన వెళ్ళిపోయాడు ఆయన డబ్బులు ఆయన దండుకుని ఆయన లేచక్క మళ్ళీ వీళ్ళందరూ పంచదృష్టికి తయారు సో కాబట్టి సంసారంలో ఉంటున్నప్పుడు కూడా ఆ నిష్ఠను విడవకుండా ఆ ఫోకస్ను విడవకుండా ఉండి వాడే యోగి వాడే మోహమును పొందడు నైతే శృతి పార్థజాన యోగి ముహ్యతి కష్టన కాబట్టి మనం ఏం చేయాలి అర్జునుడు చెప్తున్నా అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అది చూసే నేను పెళ్ళి పార్టీ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీరు పెళ్ళికి వెళ్ళడం తప్పు కాదు పార్టీలో భోజనం చేయడం తప్పు కాదు సర్వకాలముల ఎందు మీరు యోగయుక్తులై ఉండవలేను ఆ చిత్త సమాధానాన్ని కోల్పోకుండగా ఉండవలేను స్థైర్యాన్ని కోల్పోకూడదు నిన్ను విరిగి నెత్తిన పడ్డా స్థైర్యాన్ని కోల్పోకూడదు చాలా స్థిరంగా ఉండాలి తాను చేపట్టిన మార్గం నుంచి ఒక్క అడుగు కూడా పక్కకి జరగడానికి వీల్లేదు అలా స్థిరంగా నిలిచి ఉండాలి సర్వకాలముల ఎన్ని ఉదాహరణకి అర్జునుడు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాడు యుద్ధము చేసే కాలంలో ఉన్నాడు అటువంటి కాలంలో కూడా యుద్ధము చేయాల్సిన సందర్భంలో కూడా స్థైర్యాన్ని కోల్పోకుండగా అలాగా స్తంభంలా నిలబడి ఉండాలి దండు బ్రేకు అవ్వకూడదు అలా ఎవడైతే ఉంటాడో వాడే జీవితంలో ఉన్నతమైన లక్ష్యాన్ని పొందగలుగుతాడు యోగాన్ని విడిచిపెట్టకూడదు యోగీ కష్టన ఏ యోగంలో మీరున్న ఏ యోగము అంటే ఏమిటి యోగంలో మూడు స్థాయిని చెప్పారు ప్రాథమిక స్థాయి కర్మయోగం మనం చదివాం నిష్కామ కర్మానుష్ఠానం అది బాహ్యం బహిరంగం ఆ తరువాత ఆరోధ్యాయం దగ్గర మనం చూసాము దానికంటే కొంచెం అంతరంగము ధ్యానయోగము ధ్యానాన్ని చేస్తూ ఉండడం దానికంటే కూడా ఇంకా ముందుకు వెళ్తే జ్ఞానయోగము అంటే వివేక జ్ఞానాన్ని అలా అభ్యాసం చేస్తూ ఉండడం కాబట్టి మీరు కర్మయోగంలో ఉన్నా ధ్యాన ఉన్నా జ్ఞానయోగంలో ఉన్నా ఏ ఏ స్థాయిలో ఉన్నా అన్నీ కలిసే ఉంటాయి ఏ ప్రాధాన్యాన్ని బట్టి మార్పే తప్ప అన్ని సాధకుల జీవితంలో అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ విషయాన్ని మాత్రం విస్మరించరాదు అదేమిటంటే ఆ స్థైర్యమును కోల్పోరాదు స్థిరంగా నిలిచి తన కర్తవ్యాన్ని తాను చేస్తూ సాధనను ముందుకు తీసుకుపోవాలి సర్వేష అంటే ఏంటండి ఇరవై నాలుగు గంటలు యోగం ఉండాలా ఎస్ ఇరవై నాలుగు గంటల యోగం నిద్ర కూడా యోగమేనా ఎస్ నిద్ర కూడా యోగమే ఎందుకంటే నిద్ర ఎలా ఉండాలంటే యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ రాత్రి పన్నెండింటికి నిద్రపోయారు అనుకోండి నీకు వెంటనే నిద్ర పట్టదు ఎందుకంటే నిద్రపోయే శైతులు తేడా వచ్చేస్తుంది వెంటనే నిద్ర పట్టదు నిద్రపట్టేది ఒంటి గంట ఒంటి గంట ఉన్నారో అవుతుంది అప్పుడు పొద్దున్న ఆరు ఇంటికి తెలివిరాదు ఐదింటికి ఆరింటికి తెలివిరాదు ఏడున్నరకి తెలివి వస్తుంది అంటే అర్థం ఏంటి ఊరు విడిచి వెళ్లకుండానే జెట్లాగ్ సంపాదించుకున్నాడు అని అర్థం అలా చేయకూడదు సో నిద్ర ఎందుకు పోతాము అంటే మొన్నాడు పొద్దున్న ధ్యానం చేసుకుని పరిస్థితి తేడా రాకూడదు కనుక ప్రమురాలయం నిద్రపోయి ప్రమురాలే నిద్రలేచి మళ్ళీ ధ్యానం చేసుకోవాలి కాబట్టి ఆ నిద్ర కూడా ధ్యానం కొరకు ఉద్దేశింపబడినది కనుక అది యోగము భోజనం కూడా యోగమే భోజనం చేసి దేనికి చక్కగా మితంగా మనం భోజనం చేసి మన పని మనం చేసుకుంటే సాయంకాలం మళ్ళీ ధ్యానాన్ని చేయగలుగుతారు ధ్యానం కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ బాగా అనుభవానికి వస్తుంది ఎర్లీ మార్నింగ్ ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎస్పెషల్లీ ధ్యాన క్లాసెస్ కండక్ట్ చేసిన సందర్భంలో ఆ ధ్యానం చేస్తుంటే దగ్గులు తుమ్ములు ఎవేవో వస్తాయి ఎందుకు ఇలా ముప్పై నిమిషాలు ఏమీ లేకుండా నిశ్శబ్దంగా కూర్చోలేదు మనుషులే ఎందుకంటే రాత్రి భోజనాలని సక్రమంగా చేయటం రాత్రి బిర్యానీలోవే తింటారు బిర్యానీ అంటే ఏమిటో పిలిచిన ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఆయిల్ అండ్ మసాలా ఇటువంటి స్టఫ్ స్పైస్ ఎక్కువ ఉంటుంది తర్వాత మిల్లు రైస్ ఉంటుంది బాగా మిల్లు పట్టిన రైస్ ఉంటుంది సో ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ రాంగ్ ఫుడ్ అది అది ఆ ఎక్కువ మసాలా వేసుకుని రాత్రి లేటుగా తింటాడు అది కూడా అది లోపల నుంచి ఇట్ విల్ బీ ఇట్ విల్ బీ థాకింగ్ బ్యాక్ మొన్నటి పొద్దున్న కూడా ఇంకా అదేదో ఆ బిర్యానీ ప్రభావం మొన్నటి పొద్దున్న కూడా ఉంటుంది ఇది ఇలా ధ్యానం చేస్తుంటే ఏదోలా ఉంటుంది అంతా స్థిరంగా ఉండదు కాబట్టి సో ఆహారము మీరు రాత్రి కనుక ఆయిల్ బాగా ఎక్కువ వేసినటువంటి స్టఫ్ తిన్నట్లయితే ఉన్నాడు ధ్యానం చేసేటప్పుడు దగ్గొస్తుంది అది మీరు చేస్తే తెలుస్తుంది దగ్గొచ్చిన వెంటనే మనకు అర్థం అవుతుంది నాకు ఒకసారి ధ్యానం క్లాసు చెప్పేవాడిని ఏడు గంటలకి అరగంట క్లాసు మధ్యలో దగ్గొస్తుంది ఎందుకంతా ఈ దగ్గు ఇలా వస్తుంది అని నేను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రాత్రిపూట నాకు అమ్మగారు ఒక అమ్మగారు భోజనం వడ్డిస్తూ ఉండేవారు సేలర్స్ వర్గలో ఆ భోజనం స్వామీజీ మీద ప్రీతితోటి ఈ రోస్టెడ్ ఫుడ్ వేసేవారు రోస్టెడ్ ఐటెం ఒకటి వేసేవారు అది అదే పత్తుల రోస్ట్ చేస్తే తప్పేం కాదు ఎప్పుడైనా కొంచెం తినేదింటే తినేదానికి రోస్ట్ చేసినా ఇప్పుడు ప్రమాదం ఏం కాదు కానీ ఒక ఆయిల్ వాడేవారు ఆయిల్ ఎక్కువ హై టెంపరేచర్లో రోస్ట్ చేసి సర్వ్ చేసేవారు స్వామీజీ అంటే బాగా ఇష్టపడతారని ఆ భ్రమ నేనేమి ఇష్టపడినా ఓడితే అలా భ్రమ సో అది దాని కారణంగా నాకు దగ్గు వస్తుంది అని నేను అర్థం చేసుకుని ప్రూఫ్ కోసం ఒకరోజు నేను ఏమీ మాట్లాడకుండా తినం పక్కన పెట్టేశాను తినలేదు మొన్నడు పొద్దున్న దగ్గులేదు ఓహో అంతే అప్పుడు రిక్వెస్ట్ చేశాను అమ్మ ఇంక ఈ రకమైన ప్రిపరేషన్ మీరు చేయవద్దు మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో ఆయిల్ వాడద్దు ఈ ప్రిపరేషన్ వద్దు ఇంకో ఆయిల్ కూడా తీసుకున్నామని నా అభిప్రాయం కాదు అసలు ఈ ఆయిలీ ప్రిపరేషన్ వద్దు అని చెప్పారు మానేశారు అది ప్రాబ్లం సాల్వ్ అయ్యింది దాన్ని ఏమంటారంటే యోగము అంటారు యోగ యుక్త యూ హ్యావ్ టు అబ్జర్వ్ దేహాన్ని తర్వాత మనస్సుని రెండింటిని కూడా ఎప్పుడూ పరిశీలనలో ఉంచాలి వాటిలో వచ్చే మార్పుల్ని అలా పరిశీలిస్తూ సాక్షిగా పరిశీలిస్తూ ఉండాలి ఓహో ఒకప్పుడు ఈ దేహం ఇలా ఉండేది ఇప్పుడు దీంట్లో ఈ మార్పులు వచ్చినవి మంచిది చేసేదే ఉండదు మార్పు అభిలక్షణీయం కాకపోతే బంధు వేసుకోవాలి అది వేరే మాట కానీ విషయం తెలుసుకుంటూ ఉండాలి అలాగే మనస్సులో కూడా ఎప్పుడు మనస్సులో వచ్చేటువంటి భావాలని అలా ఉండాలి ప్రతిదాన్ని వెంట పరిగెత్తకూడదు కామన వచ్చిందనుకోండి కోరిక ఏదైనా పుట్టిందనుకోండి ఈ కోరిక ఎందుకు వచ్చింది దీని అర్థం ఏమిటి ఇలా ఎందుకు వచ్చింది అని పరిశీలించా అంతేగాని వెంటనే కోరిక పైన పెట్టి ఏటోరా జున్ను తినాలని కోరికగా ఉందర్రా అని మొదలు పెట్టకూడదు ఎందుకు తినడం అసలు ఈ కోరిక ఎందుకు వచ్చింది వాటిజీ అలా అది తినడం వల్ల ఉపయోగం ఏమిటి దేహానికి ఆరోగ్యం ఎంతవరకు అలా ఆలోచించాలి తప్ప నాకు ఈ కోరికగా ఉంది ఆ కోరికగా ఉంది నా కోరిక తీర్చండి రానింట్లో వాళ్ళకి చెప్పి అదేదో వాళ్ళు మా తండ్రి గారికి ఆ కోరికని వాళ్ళు కంగారు పడిపోయి ఇలాగంటి వేషాలు నేకూడతాం యోగం కాదు యోగనిష్ట కలిగి జీవించాలి అంతేగానే వానప్రస్థ జీవితము అది సజెస్ట్ చేశారు పెద్దలకి మంచిది సో యో యోగ యుక్త అన్ని కాలములలోనూ యోగాన్ని మనం అనుష్ఠించాలి భాష్యం ఏతే యథోక్తి శృతే శృతి మార్గం ఈ రెండు మార్గములు శృతి అంటే మార్గం రెండు మార్గములు ఈ రెండు ఈ రెండు అంటే ఏంటండి పైన చెప్పిన రెండు పార్థ ఓ అర్జున జానన్ తెలియువాడై ఈ రెండు మార్గాల్ని తెలుసుకో ఎలా తెలుసుకోవాలో తెలిసిన సంసారాయ ఏకా అన్యా మోక్షాయా ఇది వీటిలో ఒక మార్గము సంసారానికే తీసుకుపోతుంది ఎలాగా నేను కర్తను భోక్తను నాకు ఈ కోరిక తీరడం కోసం ఈ కర్మను చేస్తున్నాను కేవల కర్మ దాంట్లో ఉపాసన జ్ఞానము అవేమీ ఉండవు వాటి గంధము కూడా ఉండదు కేవల కర్మ చేస్తూ ఉంటాడు వాడు ఆ కర్మఫలం పుణ్యం అనుభవించడం కోసం స్వర్గలోకానికి వెళ్ళినా మళ్ళీ వాపస్ వచ్చేస్తాడు ఈ తిరుగుడు ఇది సంసారమే స్వర్గానికి వెళ్ళడం రావడం సంసారమే అమెరికా వెళ్ళడానికి వేసా వచ్చింది టికెట్ కొన్నారు వెళ్ళారు వచ్చారు ఇది సంసారమా లేకపోతే మహాభాగ్యమా సంసారమే అది కూడా సంసారమే అందుకంటే వేరే ఏమీ కాదు ఆత్మనిష్టని పొందితే సంసార విముక్తి తప్ప స్వర్గానికి వెళ్ళడం రావడం కూడా సంసారమే అది తెలుసుకోవాలి మరి రెండో మార్గం ఉందే అదేమిటి క్రమముక్తి అన్యా మోక్షాయ హిరణ్య గర్భలోకానికి వెళ్ళి అక్కడ మోక్షాన్ని పొందుతాడు ఎలాగ పొందుతాడండి తత్వంశి మహావాక్యము శ్రవణము మననము నిదుర్ధ్యాసనము ద్వారా పొందుతాడు మరి ఆ ఇక్కడే చేయొచ్చు కదా ఎస్ చూసారా క్రమముక్తి గురించి తెలిస్తే క్రమం దాకా ఎందుకు ఆగాలి ఇప్పుడే ఇప్పుడే పొందాలి అనే ఉత్సాహం కూడా కలుగుతుంది కాబట్టి రెండో మార్గము మోక్షము కొరకు యోగి నము కశ్చనా కాబట్టి ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసుకుని ఉన్న యోగి ఎవడైనా సరే ఎట్టి కా ఎట్టి సందర్భంలోనైనా సరే వ్యామోహమును పొందడు రేపు ఈ శ్లోకం పూర్తి రేపు ఎనిమిదో అధ్యాయం పూర్తి చేశాడు ఓం పూర్ణముదూర్ణమి పూర్ణ పూర్ణముద్య پورن سے پورن